శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వృత్తినామనువృత్తిస్తూ ప్రయత్నాత్ ప్రథమాదీ అదృష్టా సురుద్యా స సంస్కారచివాత్ భ అంత కలిపి చెప్దం మళ్ళీ వృత్తినామనువృత్తిస్టు ప్రయత్నాత్ ప్రథమాదీ అదృష్టాసృదభ్యాస సంస్కారచివాద్ భవే వృత్తినా అనువృత్తి ప్రయత్నాత్ ప్రథమాత్ అతి అదృష్టాసృదభ్యాస సంస్కార సచివాత్ భవే ఇప్పుడు మనం ఆత్మధ్యానము లేదా నిదిధ్యాసనము అనే టాపిక్ మీద మాట్లాడుతూ అదే టాపిక్ కొనసాగుతాం ఇప్పుడు ఈ నిదిధ్యాసనము అంటే ఆత్మస్వరూప ధ్యానం అనేది ఏది కలదో దీని పద్ధతి ఏమిటని చెప్పాను రెండు రకాలుగా చెప్పాను ఒకటి ఆత్మస్వరూపమును ఒకదానిని ఎన్నుకుని మనస్సును ఆ స్వరూపముపై నిలుపుట దీనికి రెండు దృష్టాంతాలు నేను మనవి చేస్తూ ఒకటి నేను అనే అనుభవం అనుభూతి లేక అనుభవము దాని ఎందు నిలిచి ఉండుట చూడండి నేను మీకు దాని యొక్క మహిమను సరిగ్గా మీకు నేను కన్వే చేయగలిగానో లేదో నాకు తెలీదు మీరు ఇంత మాత్రం తెలుసుకోండి అహమస్మి నేను ఉన్నాను నేను అనే మాట కాదు నేను అనే థాట్ కాదు వృత్తి అంటే థాట్ ఆలోచన వృత్తి అంటే థాట్ సంకల్పము అంటారు సంస్కృతంలో ఆలోచన అని తెలుగులో అంటున్నారు కానీ సంకల్పము అంటే బాగుంటుంది ఈ ఆలోచన అన్నది ఎప్పుడన్నా మీరు వార్తలు వింటూ ఉంటే మీకు తెలుస్తుంది ఓ ఆలోచనకి ఆహే అంటాడు ఆయన మోడీ గారి గురించి ఆలోచన చేసినాడు ఆలోచన చేయడం అంటే విమర్శ చేసేయడం అని అర్థం హిందీలో తెలుగులో ఆలోచన అంటే ఒక థాట్ సంస్కృతంలో ఆలోచన అన్నది థాట్ అనే వాడడం ఎక్కడ కనపడదు సంకల్పము అని వృత్తి కాబట్టి ఈ భాషల్లో ఈ పదప్రయోగంలో ఉండే వైవిధ్యాన్ని మీరు గుర్తెరిగి సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉండాలి కాబట్టి సంకల్పము లేకవృత్తి శ్రీకృష్ణుడి గీతలో కూడా యోహి సన్యస్త సంకల్ప సన్యాసీత్యభిధీయతే అంటూ ఆ రకంగా సంకల్ప సన్యాసమే సన్యాసం సన్యాసము అనగానేమి సంకల్ప సన్యాసం ఇప్పుడు ఇది నా ఇల్లు అని అనుకుంటూ ఉంటే అది సన్యాసం అవుతుంది ఇది నా ఇల్లు అనే సంకల్పం వీళ్ళు ఉంటుంది దృఢమైన వాసన గట్టిగా ఉంటుంది అది వీధులు పెట్టే విధులుపెట్టేస్తే ఇల్లు ఎక్కడికి పోదు ఇల్లు ఎక్కడే ఉంటుంది ఎంతో ఉండాల్సిన వాళ్ళు ఎవరో ఉంటారు సో కానీ సన్యాసికి ఇది నా ఇల్లు అనే సంకల్పం ఉండదు ఏదైనా మటవలసీకి నా ఇల్లు ఉంటే అట్లా మాత్రం తప్పేం కాదు కానీ మనస్సులో ఆ సంకల్పము ఉండదు అలాగనమాట సంకల్ప సన్యాసం సన్యాసం అంటే సంకల్ప సన్యాసం అలాగే నేను కర్తను ఈ కర్మలను చేసి పుణ్యమును సంపాదించే కర్తను అనే సంకల్పంలో ఉంటాడు వైదికుడు అలా ఉంటాడు దాన్ని త్యాగం చేసేస్తాడు అంటే ఏమిటి ఇంకా కర్మ సంకల్పము పుణ్యాన్ని ఆర్జించుట అనే సంకల్పము నేను కర్తను అనే సంకల్పము ఇవే ఉండవు సో ఈ విధంగా సంకల్ప సన్యాసమే సన్యాసం అనగా కాబట్టి సంకల్పము అంటే ఒక థాట్ థాట్ అన్నది ఒకప్పుడు ఒక ప్రాసెస్ కింద కూడా అది తీర్చిదిద్దుకున్నట్టు ఉంటుంది అంటే అదే థాట్ని మనం నెమరు వేసి వేసి వేసి ఆ థాట్ని మన సంస్కారంలో భాగంగా బాగా వాసనగా మనం గట్టిగా తీర్చిదిద్ది పెట్టుకుంటాం ఏమండి థాట్ అదే పనిగా థింక్ చేస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే ఆ అసత్యము కూడా సత్యము వలె భాషిస్తుంది అదే పనిగా ఆలోచిస్తూ కూర్చుంటాయి కాబట్టి మొత్తానికి థాట్ ప్రాసెస్ ఆర్ థాట్ ప్యాటర్న్ అని కూడా అంటారు అంటే మామూలుగా థాట్ అంటే ఆలోచన అని తెలుగులో అనుకుంటాం సంస్కృతంలో వృత్తి లేక సంకల్పము అంటాము ఆ థాట్ బాగా బలపడింది అనుకోండి ఎప్పుడు బలపడుతుంది మీకు నేను దృష్టాంతం చెప్తాను ఓ శ్లోకాన్ని లేక మంత్రాన్ని ఒకసారి చదివితే మీకు అది కంఠస్థం అవ్వదు కానీ దాన్ని పదిసార్లు చదివితే అవుతుంది కంఠస్థం అవుతుంది అంటే ఏమన్నమాట దాన్ని రాపాడించాలి రాపాడిస్తే ఇంప్ ప్రింట్ అవుతుంది ముద్ర పడుతుంది అలా ముద్ర పడుతుంది ఎప్పుడైనా పోస్టాఫీస్లో ముద్రలు వేయడం చూసారా పల్లెటూళ్ళలో పోస్టాఫీసులో ఓ ఒకటి ఉంటుంది ముద్ర దాన్ని ఆ ఇంకు వేసి ఒక పెద్ద ఇలాగ ఒకటి ఉంటుంది దాంట్లో ఇంకు దానికి ఇంకు ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా మొత్తడం మళ్ళీ దీని మీద గట్టిగా మొత్తం మొత్తితే కూడా అక్కడ ఏం కనపడదు ఏదో నల్లగా కనపడుతుంది అక్షరాలు ఏం కనపడదు మొత్తానికి ముద్ర వేయాలి లేకపోతే ఆ స్టాంపుని మళ్ళీ జాగ్రత్తగా ఓడ తీసి గోదానిగా అప్పించుకుని మళ్ళీ పంపించవచ్చు అదే ముద్రపడేస్తే ఆ స్టాంపు ఇన్వ్యా దాన్ని ఇన్వాలిడ్ అయిపోతుంది సో అలాగ ముద్రపడాలన్నమాట గట్టిగా ముద్రపడతా పడాలి అలాగే ఏదైనా ఒక సంకల్పమును మీరు పదే పదే పదే దాన్నే కాపాడిస్తే అదే ముద్రపడుతుంది అదే వాసన అంటారు మొత్తానికి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము నిధుధ్యాసనము నేను అనేది నేను అనేది ఒక మాట కాదు ఒక సంకల్పము కాదు ఇది ఒక అనుభూతి ఈ నేను అనే అనుభూతి యొక్క మహిమ ఇంతటిది అని చెప్పలే చెప్పడానికి నాకు మాటలు చాలటం మీరు నేను అహమస్మి అనే ఆ అనుభూతి రూపంగా మీరు నిలిచి తడిగుడ్డ తీసుకుని మురికిగా ఉన్న అద్దాన్ని తుడిచేస్తే గట్టిగా ఆ అద్దం ఎలా శుద్ధమైపోతుందో ఆ నేను అనేటువంటి ఆ అనుభూతిలో కనుక మీరు నిలిచి ఉంటే ఆ నేను అనే అనుభూతి రూపమైన నిధిధ్యాసనం ఏదైతే గలదో అది మనస్సు అనే అద్దానికి పట్టిన మకిలినంత కూడా తుడిచిపారేస్తుంది ఇట్ ఈస్ సచ్ ఎ పవర్ఫుల్ మెడిటేషన్ నిధిధ్యాసనం అది ఒక ఒక నిధిధ్యాసనం అక్కడ వృత్తి ఏమిటక్కడా నేను అనే అనుభూతియే వృత్తి మనస్సు నేను అనే అనుభూతిలో విలీనమై కూర్చున్నది చూడండి అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ వృత్తియే అంటే నేను అనే అనుభూతి రూపంగా ఉన్న వృత్తియే అదే అలాగ కొనసాగిపోతూ ధారగా అదే సాగిపోతూ ఉంటుంది అది ఒక రకం నిదిధ్యాసనం ఇంకో రకం నిదిధ్యాసనం మీరు చూడండి అసంగ పురుష అసంగో హ్యయం పురుష ఈ పురుషుడు అసంగుడు అనే ఈ విషయం ఏదైతే కలదో అసంగత్వాన్ని మీరు కనుక మీరు జాగ్రత్తగా నిధుధ్యాసనం చేసినట్లయితే నేను అసంగుడను అనే విషయాన్ని మీరు గట్టిగా నిధుధ్యాసనం చేసినట్లయితే మీకు ఆ అసంగతారూపమైన వృత్తి బలపడిపోతుంది శర్మగారు ఈ కార్డు మీకు ఇచ్చానా ఇచ్చానా సందేహం ఉండి ఇంకా పెట్టుకు తిరుగుతున్నాను నాకు గుర్తుండక సో కాబట్టి అహం అసంగ లేకపోతే ఆత్మచైతన్యము అసంగము దానిని బాగా మనం అనువృత్తి చేయచ్చు ఆ ఆ దృష్టిని ఆ భావనను అదే పనిగా కొనసాగించినట్లయితే అది మెడిటేషన్ అయిపోతుంది నిర్ధ్యాసం సో ఈ మాత్రం పని చేయటానికి మీరేంటి పెద్ద యోగులు అవ్వనక్కర్లేదు లేకపోతే హిమాలయాలకి పారిపోనక్కర్లేదు లేకపోతే అడవులకు వెళ్ళనక్కర్లేదు లేకపోతే పెద్దల దగ్గర గుహల్లోకి వెళ్ళి కూర్చోనక్కర్లేదు మీరు అలాగా సింపుల్ ప్రయత్నం చేత కూడా మీరు ఎక్కడున్నారో అక్కడే ఈ మాత్రం అభ్యాసాన్ని మీరు చేయగలుగుతారు అని అంటున్నాడే ఓకే అందాము వృత్తి నాం నిధిధ్యాసన వృత్తుల యొక్క అనువృత్తి ఆ అభ్యాసము చేయుట అనగా మరల మరల అవే వృత్తులను ధ్యానించుట ప్రథమాత్ మొట్టమొదటి ప్రయత్నాదపి ప్రయత్నము వలన కూడా భవేత్త కలుగును మీరు ప్రథమ ప్రయత్నంలోనే మీకు కలిగిపోతుంది ప్రథమ ప్రయత్నం అలాగే కూర్చోగానే కలిగిపోతుంది సాధారణంగా అందరికీ కలిగిపోతుందని కాదు కొంత వేదాంతం అధ్యయనం చేసి మెడిటేషన్ ధ్యానం చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళకి ప్రథమ ప్రయత్నంతో కలిగిపోతుంది కొంతమంది ఉంటారు వాళ్ళు బాగా సంసారంలో పీకల దాకా మునిగి ఉంటారు వాళ్ళకి ఏమీ ఏమీ కలగదు ఈ అసంగహానే ఈ మాటలే వాళ్ళకి అన్వయించవు మీరు గమనించారా కాబట్టి ఈ ప్రసక్తి ఎవరి కోసం ఇది శ్రవణ మననములను బాగా చేసుకున్న వాళ్ళ కోసం ఈ ప్రసక్తి అనమాట కాబట్టి మీరు కనుక కొంతకాలం శ్రవణము మననము చేసి ఆ తత్వమునందు అభిరుచి గలవారైనట్లయితే మీరు అలా మెడిటేషన్కి కూర్చోగానే ప్రథమ ప్రయత్నంలోనే మీరు ఆ నిధుధ్యాసన రూపమైన ధ్యానంలో మీరు సఫలు అవుతారు అయితే మీ కొంత పుణ్యం మీకు ఉండాలి ఎంతో కొంత పుణ్యం మీ పక్షాన ఉండాలి ఎంతో కొంత పుణ్యం లేకపోతే అసలు మీరు వేదాంతం దగ్గరికే రారు సో ఓ వాక్యము గలదు ఇది కూడా బహుశా పంచదశ నుంచి వచ్చిందో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చింది అదేమంటే ఈశ్వరానుగ్రహాదేవ పుంసా అద్వైత వాసన అద్వైతమునందులి ప్రేమ వాసన అంటే ప్రేమ అనురాగము మనుష్యులకు కేవలము ఈశ్వరానుగ్రహం ఉంటేనే కలుగుతుంది అంతే కలగదు అద్వైతమునందు ప్రేమ కలగాలంటే వాడికి ఈశ్వరానుగ్రహం ఉండాలి ఇప్పుడు ఎవడైనా వచ్చి మీ ముందు నిలబడ్డాడు అనుకోండి వీడి వీడి స్టేటస్ అంతా వీడి నాకంటే పెద్దవాడా తక్కువవాడా ఏ కులం వాడు అని ఈ రకంగా ఆలోచించకుండగా తన సోదరునిగా ఆత్మరూపుడుగా భావించాలి అంటే వాడు విశాలమైన హృదయం కలిగిన వాడు ఉండాలా అటువంటి విశాల హృదయము ఉన్నది అంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ అటువంటి పవిత్రమైన హృదయం కూడా లభించదు అదొక విషయం రెండవ విషయం శాస్త్రము యొక్క శ్రవణము మననము శాస్త్రీయ గ్రంథముల యొక్క మననము ఇది లభించాలంటే కూడా వాడు మహాపుణ్యం చేసిన వాడు అవి ఉండాలి ఆ అదృష్టము అనే అదృష్టము అంటే పుణ్యం నుండి ఒక పుణ్యం వాడికి తోడు ఉండాలి అప్పుడే ఈ ప్రథమ ప్రయత్నంలోనే వాడు విజయాన్ని సాధించగలుగుతాడు అని అంటున్నాడు ఇద ఇది ఇటు అటు ఈ రంగవస్త్రానికి తగ్గుతో ఓకే కాబట్టి ప్రథమ ప్రయత్నంలోనే సిద్ధిస్తుంది ఏమీ సమస్య కాదు కొంచెం పుణ్యం కూడా ఉండి ఉండాలి అది ఒక్కసారి వింటేనే బ్రహ్మజ్ఞానం కలిగిపోతుంది ఆ పుణ్యం ఉన్నట్లయితే అది వారు చెప్పిన వాక్యం యొక్క అభిప్రాయం కాబట్టి అదృష్టం కొంత ఉండాలి తర్వాత ఎంతో కొంత అభ్యాసం చేసి ఉండాలి శ్రవణాన్ని మననాన్ని వీటి చేస్తూ ఉండాలి ఆత్మస్వరూపాన్ని కొంత కొంతకాలం అభ్యాసం చేసి ఉండాలి ఓసారి ఏదో అలవోకగా గాలివాటంగా అలా వెళ్ళి అలా కొంతసేపు అక్కడ కూర్చుని లేచక్కకపోతే పని అవుతాం ఇప్పుడు అలా అవుతూ ఉంటుంది ఇప్పుడు వేదాంత పాఠం చెప్తూ అసలు ఏమిటో చూద్దామని అలాగా గాలివాటంగా వస్తారు అంటే గాలివాటము ఒక తెలుగు ఎక్స్ప్రెషను అంటే గాలి వీచిందని ఆ అదేదో సువాసనో దుర్వాసనో ఇటు వచ్చింది అంటే గాలి వీచింది కాబట్టి వచ్చింది ఆ గాలి ఇటు వీచి బదులు అటు వీస్తే మళ్ళీ ఆ రకంగా వస్తా వచ్చి కొద్దిసేపు కూర్చుంటారు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కొద్దిసేపు కూర్చునేప్పటికే వాళ్ళకి అర్థమైపోతుంది ఏమిటి ఇది ఏదో చాలా జటిలంగా ఉంది ఇది మనకేమీ అనుకూలంగా లేదు అని అర్థమైపోతుంది అర్థమైపోతుంది ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్న తర్వాత అక్కడ ఏదో కర్మో లేకపోతే లేకపోతే ఏదైనా ఒక కథ ఏదో ఉంటే వాళ్ళకి ఏదో కొంత కాకపోతే కొంతైనా ఉత్సాహంగా ఉండగలుగుతారు కానీ కేవలము ఆత్మనిష్ట నేను అనేటువంటి అనుభూతి ఈ రకమైన ప్రసంగాలు అవి ఎంతవరకు ఆకట్టుకుంటాయి అవి ఆకట్టుకోవు కాబట్టి వారు అర్థమించి వెళ్ళిపోతారు చాలా లేదా బాబు అర్థమైపోయింది ఈయన మనకి తగ్గవాడు కాదని లేచి అలా చాలాసార్లు అవుతూ ఉంటుంది వాళ్ళు లేచి వెళ్ళిపోయారని మనం మరోలా అనుకోకూడదు వాళ్ళు మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయినంత వాళ్ళంటే మనం ప్రేమనే కలిగి ఉండాలి ఎందుకంటే వాళ్ళు కూర్చోలేరు క్లాసులో లేదాంత క్లాసులో కూర్చోలేరు ఏదో పురాణం క్లాస్ అంటే నడుస్తూ ఉంటుంది కానీ కంగారే ఉంది పురాణం క్లాస్కి ఏదో కథ మీద కథలా పోతూ కాబట్టి వీళ్ళు ఎంతో కొంత అభ్యాసం చేసి ఆ అభ్యాసం కారణంగా మంచి సంస్కారము తయారై ఆ సంస్కారము తోడుగా ఉండాలి కాబట్టి పూర్వజన్మలో చేసిన పుణ్యము ఈ జన్మలో చాలాసార్లు శ్రవణ మరణాలు చేసిన అభ్యాసము వలన పుట్టిన సంస్కారము ఈ రెండు తోడైతే మీకు ప్రథమ ప్రయత్నంలోనే మీరు నిధిధ్యాసనంలో స మీరు కృతార్థులు కాగలుగుతారు జరపడిందండి అది ఆ వాక్యం మళ్ళీ చెప్దాము అదృష్ట సంస్కార సచివాత్ అదృష్ట పూర్వపుణ్య విశేషము అసకృద్యాస సంస్కార సచివాత్ అసకృత్ పలు మార్లు అభ్యాస అభ్యాసము చేయుట వలన కలిగిన సంస్కార సంస్కారము సచివాత తోడుగా గల ప్రథమా ప్రయత్నాదీ మొదటి ప్రయత్నము వలన కూడా వృత్తీనా తిధ్యాసన వృత్తుల యొక్క అనువృత్తి నిరంతర ధ్యానము భవే కలుగును మీరు వేదాంతాన్ని శ్రద్ధగా కొంతకాలం విన్నట్లయితే శ్రద్ధగా మీకు ఆ సంస్కారం బలమైపోతుంది అప్పుడు ఆ సంస్కారం బలమైన తర్వాత ఇదేదో గీసుకుంటుంది ఆ సంస్కారం బలపడ్డ తర్వాత మీకు ఆ నిధ్యాసన సంస్కారమే మీలో మిగులుంటుంది తప్ప సంసారములకు సంబంధించిన రాగము మిమ్మల్ని చేయలేదు నేను మీకు ఒక దృష్టాంతం చెప్తాను మొన్న అమెరికాలో నేనున్నప్పుడు ఎనిమిది వారాలు తొమ్మిది వారాలు లాంగ్ టర్మ్ కోర్స్ ఒకటై ఆ కోర్సులో భగవద్గీత పదమూడో చాలా గొప్పగా జరిగింది ఆ కోర్సు నామటికి నాకే సంతోషం అనిపించింది వెరీ గుడ్ ఎఫర్ట్ బాగా అయింది ఈ యోగవాసిస్టం మరీను పగ భగవద్గీత పరగణో అధ్యాయం శాస్త్రీయంగా చాలా మ్యాథమెటిక్స్ లాగా పోతూ అవుతుంది అది చాలా ఘటికంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది దాంట్లో వ్యవహార ప్రకరణం రెండవది అంటే మోక్షమును కోరువాళ్ళు ఎలా వ్యవహరించాలి ఈ అనే దాని మీద చాలా గట్టి మీమాంస ముఖ్యంగా వైరాగ్యము ఇత్యాది మీమాంస బాగా అయింది వంద మంది అధ్యయనం చేశారు ఇంకా రేపు ఎల్లుడో క్లోజ్ అయిపోతుందనుక మా దగ్గర ఒక జనరల్ మేనేజర్ వాళ్ళు సెక్రటరీ వాళ్ళు వచ్చి ఎవరో ఒక పెద్ద బిల్డర్ బ్రహ్మాండమైన ఫ్లాట్స్ కడుతున్నారు ఆ ఫ్లాట్స్ ఎన్ఆర్ఐల కోసం ఉద్దేశించినవి అని చేత ఇక్కడ మీ దగ్గర ఎక్కడ వంద మంది ఉన్నారు వేదాంతం దొరుకుతున్న వాళ్ళు ఈ ఫ్లాట్స్కి కొంత వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వాళ్ళలో కస్టమర్స్ దొరుకుతారు అని నాకు చూపించారు ఈ బిల్డింగ్ ఫ్లాట్స్ అవన్నీ కూడా చాలా చాలా లగ్జూరియస్ ఫ్లాట్స్ పోస్ట్ ఫ్లాట్స్ ప్రతి బిల్డింగ్కి పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది పైన పైన స్విమ్మింగ్ పూల్ ఉంటే ఏమిటవుతుంది ఆ ట్రాఫిక్ దుమ్మంతా స్విమ్మింగ్ పూల్లో కొడుతుంది కదా ఉల్లో ఉన్న బ్యాక్టీరియాన్ని దాంట్లోనే కూర్చుంటాయి కదా పొద్దుదో ప్రోజీనం ఏదో పలుకుతారు సంసారంలో అలాగే ఉంటారు సంసారంలో యొక్క ప్రవృత్తిని మీరు యుక్తియుక్తంగా అర్థం చేసుకోవటం చాలా కష్టం ఒక మాటలో వీధర్ క్రేజీ పీపుల్ అని ఓ దండం పెట్టుకుంటుకోవాల్సింది సంసార్లు మరి అలాగే ఉంటారు సో మొత్తానికి ఆ పూల్ పైన బాల్కనీ మీద స్విమ్మింగ్ పూలు సో పెద్ద పెద్ద ఫ్లాట్లు త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్ అక్కడ డాలర్లలో పలికితే ఇక్కడ లక్షలు అక్కడ వేల డాలర్లు అంటుంటే ఇక్కడ లక్షల డాలర్ లక్షల అది సౌండ్ అక్కడ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అండి ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేప్పటికీ లక్షలు అలాంటి ఫ్లాట్స్ టూ హండ్రెడ్ థౌసండ్ ఫ్లాట్స్ వీళ్ళలో కొన్ని సమర్థులు ఉన్నారని వాళ్ళు బాగానే పసిగట్టి వచ్చారు వస్తే నన్ను అడిగారు నన్ను అడిగితే వద్దని నేను చెప్పాను ఐ రెఫ్యూజ్ పర్మిషన్ ఎందుకంటే ఈ ఈ వాతావరణానికి ఇది పట్టదు అని ఫుట్ నాట్ ఎంకరేజ్ సర్ సింగ్స్ అని నేను రిఫ్యూజ్ అక్కడ మొహమాటం ఒకటి వచ్చింది ఆ ఆయన మా ఆశ్రమానికి బాగా కావలసిన వారు పూజ స్వామీజీకి కొత్త సేవ చేసిన వారు అలా రిఫ్యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని నాకు ఎవరో చెప్పారు చెప్తే సరే మీరు అయితే నేను రిఫ్యూజ్ చేశాను మీరు రిఫ్యూస్ చేయడం వాళ్ళు వచ్చి పది నిమిషాలు మాట్లాడతారు రూట్స్ మధ్య పంచపెడతారంటే నా సొమ్ము ఏం పోయా ప్లీజ్ లూ ఇట్ అన్నాను అని నేను క్లాస్ అయిపోయి వెళ్ళిపోతాను మీకు అప్పగెప్పేస్తాను మీరు అలా చేయండి అని నేను ఫైవ్ ఫిఫ్టీకి రమ్మన్నాను ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసి నేను క్లాస్ పూర్తి చేసి నా దగ్గర నేను వచ్చేసాను వీళ్ళకి అప్పగెట్టాను వాళ్ళేమో వీళ్ళని ఉద్దేశించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు అయిపోతే వాళ్ళు ఏం చెప్పారో తెలుసున్నాకి మేము వింటున్న పాఠానికి మీరు చెప్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏమీ సంబంధం లేదు మేము గత రెండు నెలలుగా ఏ పాఠం విన్నామో ఆ పాఠంలో ఒక్క శాతం మాకు కనుక మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా కూడా వేస్తే మా నుండి మీకు కస్టమర్స్ దొరకరు నాట్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ మనీ వీ డూ హ్యావ్ మనీ వీ కెన్ ఎఫార్డ్ ఎ ఫ్లాక్ ఆఫ్ దట్ కైండ్ బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మాకు ఏమన్నర్థమైందంటే ఈ జగత్తులో ఈ సృష్టిలో నాది అన్న దగ్గర ఏది లేదని మేము బాగా తెలుసుకుని ఉన్నాము ఇప్పటి దగ్గర ఉన్న ఇల్లే నాది అని అనుకోవడం మానేసి దారిలో ఇప్పుడు కొత్తగా ఇంకో ఇల్లు ఒకటి పట్టుకుని నాది అనుకోవడం మా అలవుడని చెప్పారు మీరు అలాగే వాళ్ళు దండం పెట్టి పార్టీ ఎగిరిపోయారు అంతే ఇంక వాళ్ళు ఎక్కడ ఎక్కడ దరిదాపుల్లో వెళ్ళకలేదు అది నాకు ఎవరిదో తర్వాత గెలుపు చేశారు అప్పుడు నేను అనుకున్నా సో అసకృత అభ్యాస సంస్కార సచివా అందరూ అన్నారు ఏమిటండి ఎవరు మాట్లాడారు పైగా కంప్లైంట్ చేశారు ఏమిటండి మా పాఠాలు ఏమిటి మీ ప్రచారం ఏమిటి హౌ యూ ఎక్స్పెక్ట్ అస్ టు బీ ఎవర్ కస్టమర్స్ వీఆర్ గివింగ్ అప్ ఎవరిథింగ్ అని చెప్పారు అంటే ఆ రెండు నెలలు వేదాంతాన్ని దృఢంగా ఆ గురుకులవాస పద్ధతిలో ఉండి ఎప్పుడైతే ప్రేమగా అధ్యయనం చేసినారో ఆ సంస్కారం ముద్ర ఇందాక పోస్ట్ ఆఫీస్ ముద్రండి అనుకో పడింది కాబట్టి ఇంధ్యాసనం ఇక్కడ మనం సమాధి అంటే ఏదో అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి అంటూ మొదలుపెట్టి రకరకాలుగా యోగులు చెప్పే సమాధి గురించి మనం మాట్లాడటం ఆ సమాధి అయినట్లయితే పదేళ్ళు ఇరవై ఏళ్ళలో హిమాలయాల్లో పదులుంటే కానీ ఆ సమాధి మీకు వశమే కాదు వశమైన తర్వాత దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాదు ఇప్పుడు ఒకడు మూడేళ్లు అభ్యాసం చేసి తీగ మీద నడవడం అభ్యాసం చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడో తీగ మీద నడవడం జనాలందరినీ పోగేయాలి ఓ రాత కట్టి ఇక్కడ రాత మధ్యలో తేక కట్టి దాని మీద నడవాలి వీళ్ళందరూ చప్పట్లు కొట్టేసి లేచకపోతారు వీళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ కప్పులు పట్టుకుని వస్తారు వచ్చి తేగ మీద నడుస్తాడా లేటర్స్ అని చెప్పేసి వీడు నడుస్తాడు వీళ్ళు చప్పట్లు వేచకపోతారు వీడు వీడు మిగులుతాడు వీడు వీడు కేగ మిగులుతడు ఏదో పైసలు వస్తాయి వేరే సంగతి అలాగే ఈ యోగులు చేసేటువంటి ఈ హఠయోగ సమాధులు కూడా ఆయన ఆ సమాధిని ఎదుర్తుంది ఏం చేస్తాడు ఆ సమాధిని పట్టుకుని వాళ్ళకైనా పది మంది చూపించాలి దానికి ఏదో కొంత ప్రచారంలో పెట్టి ఏదో ఒకటి చేయాలి సో అలాగంటే సమాధుల గురించి మనం అంటలేదు మనం ఆత్మస్వరూపాన్ని గురించి మన నిధి ధ్యాసం మీరు ఒక్క పిసరు సంసార పక్కన పెట్టగలిగితే కొంచెం అభ్యాసం చేయగలిగితే మీకు కొంత పూర్వపుణ్యం కూడా తోడైతే అది కూడా అవ్వాలి తోడు అది తోడు కాకపోతే అద్వైతమునందు ప్రీతి కలుగుతుంది ఒక ఆయన ఈ అద్వైతం మాట కంటే బృందావనంలో నక్క అయి కుట్టం అంటే బృందావనంలో నక్క అయ్యి అంటే బృందావనంలో నక్కకి కూడా ఆ శ్రీకృష్ణుని పాదధూలి తగిలి పవిత్రమైపోతుంది మీరు అద్వైతం అని చెప్పి మీరు పరిస్థితిని అందరం చెడగొట్టు పెట్టుకుంటున్నారు అని చెప్పాడు ఆయన ఆయన ఆ భావాన్ని బట్టి ఆయన మీకు అద్వైతము అంటే ఎంత విరోధ భావన ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు దీనికే నేనేమన్నానంటే ఆయన బుద్ధి ఎందు శని ప్రవేశించినారు అని శని లేకపోతే రాహువు మీద పేరు పెట్టుకుంటే కేతువు బుద్ధిలో ప్రవేశించాడనమాట ఆయనకి అద్వైతమైనందు ప్రీతి ఎదుగుడు దేవుడు ఎదురుకుండా ఉండాలి మనం దేవుడికి అలంకారాలు చేయాలి నైవేద్యాలు పెట్టాలి పూజలు చేయాలి మనమేమో పుణ్యాన్ని సంపాదించుకోవాలి స్వర్గానికి వెళ్ళాలి వైకుంఠానికి వెళ్ళాలి మనం భక్తుల్లో ఉన్నత స్థానాన్ని పొందాలి ఈ లోకాన్ని పొందాలి ఆ పొందాలి తప్ప ఏమిటి దేవుడే నేనే దేవుడని ఈ గోల ఏమిటిండి అని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే పూర్వపుణ్యం లేదనమాట కాబట్టి పూర్వపుణ్యము తోడై ఈ ఈ జన్మలో ఏదో కొంత అభ్యాసము చేసి ఉన్నట్లయితే ఆ సంస్కారాన్ని మీరు కనుక చెక్కబట్టినట్లయితే మీకు ప్రథమ ప్రయత్నంలోనే నిధిధ్యాసను మీకు అలవడుతుంది ఏదైనా చింతదేయాల్సింది లేదు ఓకే మళ్ళీ అదృష్టాసకృత అభ్యాస సంస్కార సచివాత్ అదృష్ట పూర్వపుణ్య విశేషము అసకృత పలుమార్లు అభ్యాస అభ్యాసము వలన కలిగిన సంస్కార సంస్కారము సచివా తోడుగా ఉండే ప్రథమాత్ ప్రయత్నాదీ మొదటి ప్రయత్నము వలన కూడా వృత్తి నిదిధ్యాసన వృత్తుల యొక్క నిరంతర ధ్యానమైతే భవేతు కలుగును కాబట్టి మీరు మాకు నిదిధ్యాసనం కుట్టలేదు మా మనస్సు నిలబట్టలేదు ఇలాంటి బెంగారం పెట్టుకోవచ్చు ఇంట్లో మనస్సు నిలబడ్డం అనేటువంటి మనస్సు నిలబడ్డం కాదు ఇక్కడ ప్రయత్నం మనస్సుతో తిరిగితే మన ప్రయత్నం ఏంటంటే స్వరూపమును పట్టుకోవడం ప్రయత్నం పారిపోతూ ఉండే మనస్సును పట్టేసుకోవడం ప్రయత్నం కాదు స్వరూపమును పట్టుకునే ప్రయత్నం చిత్రం ఏంటంటే పారిపోతూ ఉండే మనస్సుని పట్టుకుందామంటే అది మరింత పారిపోతుంది మీరు స్వరూపాన్ని పట్టుకుంటే ఆ మనస్సు వచ్చి స్వరూపంలో విలీనమై కూర్చుంటుంది కాబట్టి మనస్సుని నిగ్రహించడం గురించి మీరు చెంత చేయకండి కొద్ది ఒకంత మనస్సు యొక్క నిగ్రహం అవసరము టు బిగిన్ విత్ ఎంతో కొంత నిగ్రహం అవసరము ఒకసారి దేసిక్ బేసిక్ స్టెబిలిటీ ఆఫ్ ది మైండ్ వచ్చేస్తే మీరు స్వరూపమును పట్టుకుంటూ ఉండాలి నా స్వరూపము నాకు రాగము గలత ఈ ద్వేషం అనేది ఉన్నది అసలు ఏమిటి ద్వేషము అదో అదొక నిదిధ్యాసనము ద్వేషాన్ని పరిహరించే నిదిధ్యాసనము ఈ విధంగా ఈ నిదిధ్యాసన రూపములైనా మెడిటేషన్స్ ఉన్నాయి మీకు లభ్యంగా ఉన్నాయి ఇంగ్లీష్వి దొరుకుతున్నాయి తెలుగు మీద దొరుకుతున్నాయి గైడెడ్ మెడిటేషన్స్ అన్ని నిర్త్యాస రూపంగానే ఉంటాయి సో ఇవాళ ఒక అమ్మగారు వచ్చి ఈ మెడిటేషన్స్ వాటి గురించి కొంత సరిగ్గా అంటే ఇదేదో గరగరలు అనుకున్నది బాగా అదైతే బయటకి కూడా చాలా అనుకూలంగా ఉంది సో ఒక అమ్మగారు చాలా కోర్స్ చేస్తున్నారు అక్కడ కోయంబత్తూరులో మరి ఈ వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ డైరెడ్ మెడిటేషన్ సవి చేస్తూ ఉంటారు ఆమె నన్ను చూడ్డానికి వచ్చాను ఈ యూట్యూబ్లో చూసి ఒకసారి అసలు ఈ మనసుని చూ చూసిపోదామని వచ్చాను కోయంబత్తూరు వెళ్తూ ఆగి హోట వెళ్ళిపోయాను నేను చెప్పిన మెడిటేషన్ ఒకటి నాకే గుర్తు చేశాను నేను ఈ మధ్యన అక్కడ చెప్పలేదు ఉన్నది మహాముద్ర అంటే ఇప్పుడే చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా చెప్తాను మనం మామూలుగా మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఈ చేతులు రెండు ఒళ్ళు పెట్టి కూర్చోవాలని చెప్తా కదా భుజాలు రిలాక్స్ చేతులు రెండు ఒళ్ళు పెట్టుకోవాలని ఎలా పెట్టుకోవాలో కూడా ఉంటా అర చేతులు పైకి ఉండాలి తర్వాత ఎడమ చేతిలో పుడి చేయి ఉండాలి ఈ బొట్టన వెళ్ళి ఉండాలి అని చెప్తూ ఉంటాను కాబట్టి ఇదో ఇది ముద్ర పద్మలాగా ఉంటుంది దీని మహాముద్ర అంటారు దీనికి మహాముద్ర అంటే ఏమిటి ఆ ముద్రకి మహా ఏమిటి అంటే ఇలాగ పెట్టినప్పుడు దీని అర్థం ఏంటంటే యాక్సెప్టెన్స్ నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను దేని ఏది ఘటిల్లితే అది ఏది ఘటిల్లితే దానిని నేను స్వీకరిస్తాను సపోజ్ ఎండలకు వస్తున్నాయి అనుకోండి నేను స్వీకరిస్తాను దాని గురించి దెబ్బలాడను వె దాని గురించి చికాకుపడను ఎదరు వాళ్ళు ప్రేమగా మాట్లాడారు అనుకోండి స్వీకరిస్తాను వాళ్ళు ప్రేమగా కాకుండా కొంచెం విరుద్ధంగా మాట్లాడారు అనుకోండి దాన్ని కూడా స్వీకరించడం మహామంత్రంటే అలా ఉంటుంది మళ్ళా విరుద్ధంగా మాట్లాడారు కాబట్టి మనం కూడా విరుద్ధంగా మాట్లాడితే అది పద్ధతి కాదు ఎందులో ఎటు విరుద్ధంగా మాట్లాడినా మనం స్వీకరిస్తాము స్వీకరించి సౌమ్యంగా ఉండిపోవడం తాముగా సైలెంట్గా ఉండడం అలాగే జీవితంలో ఏవేవో ఘటనలు అవుతాయి అవి మనకు అనుకూలంగా ఉండవు మనం కోరుకున్నట్టు అవ్వవు అవి అయ్యేటట్టు ఏవో అది ఈశ్వరుని యొక్క ఇచ్చ మన ఇచ్చకి విరుద్ధంగా పోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మన ఇచ్చని ముందుకు పుష్టి చేయటం మానేసి ఈశ్వరుని ఇచ్చ అని గుర్తించి దానిని యాక్సెప్ట్ చేయట యాక్సెప్టెన్స్ మహామద్ర యొక్క సిగ్నిఫికెన్స్ యాక్సెప్టెన్స్ ఈ యాక్సెప్టెన్స్ అన్నది నిధుధ్యాసనంలో చాలా ప్రధానమైన అంశం కాబట్టి ఈ విధంగా ఈ నిధుధ్యాసనాలనే మనం అభ్యాసం చేసినట్లయితే తప్పక ఫలిస్తాయి దాంట్లో ఏమంత కష్టపడిపోవాల్సింది లేదు మీరేమో కొండలు ఎక్కర్లేదు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్నారు అనుకోండి ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే మోక్షం వస్తుంది సరే పదం లేక ముక్తి నాథితి శిఖరం ఎక్కి వెళ్ళాలి ఆ శిఖరం కనుక ఎక్కి వెళ్ళినట్లయితే మోక్షం వస్తుంది సరే వీళ్ళు ఏం చేశారు హెలికాప్టర్లో వెళ్ళి మరి మోక్షం ఇప్పుడు ఏం చేస్తారు ఎవరు మోక్ష ఇప్పుడు నడిచి వెళ్ళిన వాడు మోక్షం అడిగే కంటే అలదలతో ఈ హెలికాప్టర్లో వెళ్ళిన వాడు మోక్షం అడిగితే ఇప్పుడు ఏం చేయాలి దేవుడు వీళ్ళు ఇవ్వాలి మానాల కాబట్టి కాబట్టి కొండలు ఎక్కర్లేదు కోనలు గుహలలో ముక్కు మూసుకుని తిండి మానుకుని మీరు చేయనక్కర్లేదు మీరు ఇంట్లో ఉండండి మీ కర్తవ్యాన్ని మీరు చేస్తూ ఉండండి అందరితో ప్రేమగా ఉండండి ఏదైతే కొద్దిగా సేవ చేయడానికి ప్రయత్నం చేయండి రాగద్వేషాలకు అతీతంగా ఉండండి ఇవన్నీ కూడా నిధిధ్యాసన వృత్తులు ఇవన్నీ కూడా మీకు కొద్దిపాటి ప్రయత్నంతో సఫలమవుతాయి అని ఆయన హామీ బాగుంది కదా శ్లోకం వృత్తి నామను వృత్తిస్థు ప్రయత్నాత్ ప్రథమాదీ అదృష్టాసృదభ్యాస సంస్కార సచివాద్భవే ఘమిమం ప్రా సమాధిగ విత్తమాషత్య ధర్మామృతారాస్రశమేఘమి ప్రమాధిగృత్తమా మీకు గుర్తుండి ఉంటుంది మనం ఇంతకుముందు నిదిధ్యాసన సందర్భంగా రెండు అంశాలు చూసాం ఒకటి నిదిధ్యాసనము అని అంటే ఒక ఫలానా వృత్తి ఫలానా సత్యము శాస్త్రము చేత బోధింపబడే ఫలానా సత్యాన్ని పట్టుకుని మనస్సుని దానిలో గట్టిగా ప్రవేశపెట్టడం లైక్ నేను నేను అనే ధ్యానం లేకపోతే నేను అనే ధ్యానమే అక్కర్లా హూ ఏమై అనే ధ్యానం కూడా తిరిగి హూ ఏమై అనే ధ్యానం అది నిర్ధ్యాసం ఇంకొకటి కూడా మనం చూసాం సమాధి అని చూసాం సమాధి అంటే ఇది చిత్ సమాధి చిత్త సమాధి కాదు చిత్త సమాధిలో ఫోకస్ చిత్తం మీద ఉంటుంది చిత్తం ఇటు కదలకూడదు అది నిరోధం చేయాలి దాన్ని చిత్త వృత్తి నిరోధ ఆ నిరోధం చేయడానికి అనేక ఉపాయాలన్నీ వస్తాయి అదంతా కూడా హఠయోగంలో భాగంగా పోతూ ఉంటుంది ఇక్కడ చిత్తమును నిరోధించుట ఆనుషంగికము ఇప్పుడు ఇది ఎలాగంటే పిల్లవాడు అలా చేస్తూ ఉంటాడు వీధిలోకి వెళ్ళి అన్నీ ఏవేవో దెబ్బలాట్లు పెట్టుకుని వస్తూ ఉంటాడు ఇంట్లో ప్రతిదీ కనబడ్డదల్లా విరిచి ఇల్లు పీకి పందిరు వేస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ఇటువంటి మరి పిల్లలు అలా ఉండకపోతే ఇంకెలా ఉంటారు పిల్లలు చలాకీగా ఉండాలి కదా పిల్లలు అలాగా మన్ను తిన్న పాములో మూల పడున్నాడనుకోండి అప్పుడు మళ్ళీ మనమే కంగారు పడి మళ్ళీ డాక్టర్లు చుట్టుపడిగడతాం ఎటువంటి వీళ్ళు ఈ ఎంత చలాకీగా ఉండాలి ఇలాగ దద్దమ్మలా ఉన్నాడు మనమే కంగారు పడతాం కాబట్టి చలాకీగా పిల్లలు ఉన్నందుకు మనం దానికి దుఃఖించాల్సిన విషయం కాదు ఆ కానీ దీని మీద కెండర్ గార్టెన్ అనే సిస్టమ్ని జపనీస్ పీపుల్ డెవలప్ చేశారు అది ప్రపంచమంతా ఎంప్లాయ్ అవుతోంది ఇప్పుడు ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఆ పేరు ఎలా నాకు ఐడియా లేదు చిల్డ్రన్స్ గార్టెన్ కెండర్ అంటే చిల్డ్రన్ జర్మన్ గార్టెన్ అంటే గార్టెన్ జర్మన్స్ డెవలప్ చేశారు నార్త్ జపనీస్ జర్మన్స్ డెవలప్ చేశారు దాంట్లో ఏం చేస్తారంటే పిల్లల్ని ఆడుకునే సామాన్లన్నీ పెడతారు అక్కడ అన్నీ ఆట వస్తువులే పెడతారు భోజనం టైం కూడా ఏర్పాటు చేస్తారు నిద్రపోయే టైం కూడా పెడతారు కాబట్టి పిల్లలు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి అక్కడ వాళ్ళకి ఆ టైం అవగానే టిఫిన్లు తింటారు టైం భోజనం చేస్తారు టైం చక్కగా ఉయ్యాలలో పడుకు నిద్రపోతారు మిగిలిన టైంలో ఆడుకుంటారు ఈ ఆటల్లో భాగంగా వాళ్ళకి గ్యామెట్రీ అరిథిమెటిక్ ఇవన్నీ నేర్పుతారు ఆటల్లో బాగా ఇప్పుడు రౌండ్ సిలిండ్రికల్ పెగ్ ఉంటుంది ఆ పెగ్లో ఫిట్ అయ్యేటువంటి సిలిండ్రికల్ షేప్ ఉన్న ఒక వుడెన్ పీస్ ఉంటుంది స్క్వేర్ పెగ్ ఉంటుంది అది రెక్టాంగులర్ పెగ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళ దాంట్లో ఫిట్ అయ్యేటువంటి ఒక స్క్వేర్ పీస్ ఒక వుడెన్ పీస్ ఉంటుంది ఈ ఏం చేస్తాడు వాటిని తీసి ఈ పెగ్గుల్లో పెడుతూ ఉంటాడు వాడు ముందు ఆ సర్క్యులర్ ప్లగ్ని ఆ పీస్ని ఈ రెక్టాంగిల్లో ఫిట్ చేయడానికి ట్రై చేస్తాను ఫిట్ అవుతాం వాళ్ళు ఇటు తిప్పి అటు తిప్పి వాటిని ఇటు ఆడి ఇటు అటు ఆడించి మొత్తానికి ఇటు దొరించి అటు దొరించి వాళ్ళు ఒక రెండు రోజులు అయ్యేప్పటికీ సర్కులర్ని సర్కులర్లో స్క్వేర్ని స్క్వేర్లో రెక్టాంగిల్ని రెక్టాంగిల్ లో ట్రయాంగిల్ని ట్రయాంగిల్లో పెడతారు తర్వాత క్రమంగా పేర్లు పెడతారు స్క్వేర్ రెక్టాంగిల్ అనేలా చెప్తారు సో ఇప్పుడు ఏమైంది ఆట అది పిల్లలకి భాగంగా విద్యని నేర్పిస్తారు ఆటని మాన్పించేసి వాడిని రెండు మొత్తికాయలు ముత్తేసి బెత్తం ముట్టు కొట్టేసి వాడి చేతిలో పుస్తకం పెట్టేసి రెండు మూడు నాలుగు ఎనిమిది అని నటస్థం జీవించడం కాదు పొరం అలా చేసి వారు అలా కాదు ఆటలో భాగంగా ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళు జ్ఞానాన్ని సంపాదిస్తారు బానే ఉంది పద్ధతి ఇట్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఇట్స్ ఎ గుడ్ మెథడ్ యోగుల ఈ వేదాంతుల యోగం అటువంటిది వీళ్ళది యోగమే కానీ వీళ్ళ యోగంలో హింస ఉండదు హింస్ అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్నర్ ఇన్నర్ ప్రెషర్ ఇన్నర్ కంట్రోల్ లే ఉండవు లేవుండవు స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చిత్తము ఇటు అటు కదలకుండా దాన్ని నొక్కి పారేయాలి అనే ప్రయత్నం ఉండదు కేవలము ఆత్మస్వరూపాన్ని పట్టుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటాం ఆత్మస్వరూపాన్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా చిత్తము చక్కగా విలీనమై